పరిశదుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఏసయ్య వందనాలు ప్రభ తండ్రి స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం అంతా నా తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడన తండ్రి దివారా ఈ యొక్క దినముకుని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు తండ్రి వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే యుగుయుగంలో కలుగునుగాక అలెలియా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామన్ని స్తుస్తారో తండ్రి అక్కడ నేను ఉంటానన్నో ప్రభా అవును తండ్రి కృపా సత్య సంపూర్ణుడి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభ మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా నా తండ్రి అలాగే పాటల ద్వారా తండ్రి మీరు మయమనందండి వాక్యం ద్వారా నీ మాతో మాట్లాడండి ప్రభా అయినా మీరు చెప్పినారు సమయం పోనీక సద్వినియోగం చేసుకోమన్నో ప్రభా తండ్రి కాబట్టి ప్రతిదినం ప్రభా నైనా నీ సన్నిధికి వస్తున్నాం ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ఎంతగానో నాయన మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ ఆ రీతిగానే ఈ దినం కూడా నీ సన్నిధికి వచ్చినాం ప్రభ మీరే వాక్యం స్వరం ద్వారా మాట్లాడండి మాలో ఏమైనా బలహీనతలు ఉంటే నీ పట్ల ఆయస్కరమని ఉంటే అవి మీరు చూపించండి మమ్మల్ని పరిశుద్ధపరచండి మాలో ఏమి లోక మాలిన్యము ఈ లోకస్తు జీవిత విధానం మాలో ఉండద్దు ప్రభ మేము క్రీస్తుని పోలి మేము నడుచుకునేలాగా మీరే మాట్లాడండి ఈ జరిగే ఆరాధన అంతట్లో తండ్రి ప్రభ మీరే నాయన తోడుండి మీకు మహిమకరంగా జరిగించమని నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అత్యున్నత సింహాసనముపై ఆసేనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపి వినివే ఆరాధి అత్యంత ప్రేమా స్వరూపి వినివే ఆరాదిన్ని ఆహా ఆచేర్యరుడా ఆలోచనకర్త స్తోత్ర దేవా దేవాని్యుడగ తండ్రి సమాదాన సమాధాన అధిపతిస్తోత్రం బలమైన దేవాని్యుడు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఆహా లే క్షితి విస్తోత్రం నిరాచీ విమోచించి నవే రక్షణకర్త స్త్రం నిరాకీ మోచి నా రక్షణ క్రోత్రం లే అనువాడా స్తోత్రం స్తోత్రం అల్ప వోకా అల్ఫా వోమే స్తోత్ర అగ్నిజ్వాలు గల వాడా స్తోత్రం అగ్ని జ్వలలు వాటి కలు గలా వాడా అత్యతురాకే స్తోత్రం ఆహా లే త సింహాసనముపై ఆసేను వైరదేవా అత్యంత ప్రేమా స్వరూపి ఆరాదిం సుని ఆయ ప్రైజ్ లో అక్కడ థ్యాంక్ యూ అన్నా ఒక పాట పాడుతుందన్నా రాజులు మనకెవ్వరు లేరు షూరులు మనకెవ్వరు రాజులు మనకెవ్వరు లేరు షూరులు సైన్యములక్ అధిపతి అయినా ఏో వా మన అండ్ సైన్యములక్ అధిపతి అయినా ఏ మన అండమోయో వాదే యుద్ధమోయో వాదే యుద్ధమోయ వాదే హోవాదే రాజులు మనకెవ్వరు లేరు షూరులు రాజులు మనకెవ్వరు లేరు షూరులు సైన్యములకు అధిపతి అయినా మన అండ సైన్యములకు अपतना ये मन अंद యుద్ధము యోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహో యుద్ధము యహోవాదే బాధలు మనలను కృంగదీయవు వ్యాదులు మనలను పాడద్రోయవు బాదలు మనలను కృంగదీయవు వ్యాధులు మనలను పడద్రోయవు విశ్వసమునకు కర్త అయినా ఏ మన అండ విశ్వాసమునకు కర్త అయినా ఏ మన అండ యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము దే యుద్ధమోయో వాదే ఏరికొగోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా ఏరికొగోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా मनकिंका युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे युद्धो यहोवा दे अपवादि एला साताकुम గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూద గోత్రపు సింహమైన ఏ మన అండ యూద గోత్రపు సింహమైన ఏ మన అండ యుద్ధము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 ప్రజలాండ్లందరికీ పక్షతులకు ఒక దేవ ఇస్రాయేళ్లకు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా సరోనతుడు ఒక దేవ మీకే సంస్థ ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభావం ఈ మీ సాంక్షన్ నడిపించినారు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని జ పడుతున్నాం తండ్రి మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాలి రీతిగా మీరు చెప్పిన ప్రతి పనిని మేము నెరవేర్చాలా ఆ విధయితే మీకు ఇష్టం కాబట్టి నా ప్రియ కుమారుడ నుంచి మీరు అదే రీతిగా మమ్మల్ని కూడా సంబోధించలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా మీకు ప్రీతికరమైన ప్రియమైన పిల్లల్లాగా మేము జీవించాలని మీరే మాకు సహాయపడని అనిపించండి ఆ విషయాలు మేము నేర్చుకొని ఒక ప్రకంగా జీవించాలా అటువంటి జీవితం మనం నాకు అనుగ్రహించమని పెట్టుకొని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ నేర్చుకున్న మా దగ్గర మీరు భద్రపరచుకోకుండా అనేట్లకు మేము చూపించాలా అనేకలకు ప్రకటించాలా ఎందుకంటే అటువంటి గొప్ప బోధకుండగా మీరు ఈ లోకంలో ఉన్నారు మేము అటువంటి బోధపల్ని అనుసరిస్తున్నాం మేము అవన్నీ మామూలు పెట్టుకోకుండా అనేక లక్ష్య పాలాప్రవ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని వీళ్ళు గురించి ప్రకటించే బిడ్డగా అనుకరించమని ఏ సీకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి రెండు మూడు రోజుల క్రితం మనం కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని వాక్యాల గురించి ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా దేశప్రభు యొక్క అభిషేకానికి సంబంధించి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రూపాల బాప్తిజం పొందినాక ఏం జరిగింది దాని తర్వాత పశుధాత్మ అభిషేకం పొందుకున్నాక ఏం జరిగింది కాబట్టి అవన్నీ నేను మరోసారి కొంత దీర్ఘంగా వాటిని కొంచెం లోతుక్కోడానికి ప్రయత్నిస్తాం ముఖ్యంగా దుష్ట దుష్టుని గురించి సాధారణంగా ఎవరికి కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి సంబంధించిన విషయాలు ధ్యానించాలంటే ఎందుకంటే సైతాన్ని గురించి నేనేది ధనించాలను వాడు మన శత్రువు కాబట్టి శత్రువు యొక్క కూని అపవాది తంత్రాలను గుర్తించమని పావులు హెచ్చరించాడు వాటిని గుర్తించకపోతే వాడిని మీద వచ్చినప్పుడు నేను మోసగించినప్పుడు నువ్వు ఊరికనే ఓడిపోతావు శత్రువు బలం కాకపోతే దాని మీద ఎట్లా విజయం పొందగలవు దాని మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు వాడి బలం మీద నీకు ఎట్లా విజయం పొందగలవు కాబట్టి ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా ఏజికల్ విధంగా ఇరవై ఎనిమిది అదే మనం చూసిన వాడు మండుచున్న రాళ్ల మధ్యలో ఉన్నాడు దేవుడు వాడికి ఎందుకు అటువంటి అభిషేకం ఇచ్చింది ఎందుకంటే దూతలలో ఎవరు కూడా అభిషేకింపబడినట్టు మనం చూడండి బైబుల్ అంతట్లో దూతలకి అభిషేకం అవసరం లేదు ఎందుకంటే వారు పరిలోభాలు ఉన్నారు కాబట్టి కాబట్టి అభిషేకం ఎవరికి అవసరం అంటే భూమి మీద ఉన్న వాళ్ళకే భూమి మీద ఉన్న అభిషేకం అవసరం ఎందుకంటే అభిషేకం అంటే పరుశుదాత్మ నడిపింపు పరుశుధాత్మ నీకు దొరుకుండాల కానీ ఒకసారి అభిషేకించబడ్డాక దాని యొక్క దాని యొక్క ఎఫెక్ట్ అంటే ప్రభావం నీతో పాటు ఉంటుంది ప్రస్తుత ఆత్ముడు తన కార్యాలు చేసి వెళ్ళిపోతా ఉంటాడు వస్తూ ఉంటాడు వెళ్ళిపోతాడు దేవరాత్రంలో అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు ఎక్కడెక్కడో పోయి ఎక్కడెక్కడో ప్రతి ఒక్కరు నడిపిస్తుంటాడు విధానం అది నీలో ఉన్నప్పుడు నిన్ను ముద్రించుకొని విమోచించే తెలుగు వరకు ముద్రించుకున్నాడు దాని తర్వాత ముద్రించుకుంటాడు అట్లా అనేకలను ముద్రించుకుంటూ వెళ్తున్నాడు ఆయన కొత్త కాలం నుంచి ఆయన సేవ విధానం అది తర్వాత సైతానికి శోధింపబడటకు సైతంకి అప్పగిస్తూ ఉంటాడు ఎందుకంటే వాణ్ణి కూడా అభిషేకించింది కాబట్టి ఒకప్పుడు కాబట్టి సైతాన్ని అభిషేకించండి అభిషేకించకపోతే సైతానికి శక్తి ఎక్కడిది పరశుధాత్మ పరశుదాత్మడు వచ్చినప్పుడు మీరు శక్తి నందుని అపూష్ట కార్యంలో మనం చూస్తాం కదా ప్రభు ముందుగానే హెచ్చరించండి మీరు ఎక్కడికి వేళకటి యర్శల్యంలో కనిపెట్టుకోండి దేవుడు తన వాగ్దానం ప్రకారంగా పరశుధాత్మ అభిషేకం మీకు అందరికీ కనుగరిస్తాడు ఆ వారం పొందుకునేంత వరకు ఎక్కడ పోవద్దు ఎందుకంటే అది పొందుకున్నాక మీరు బూది వరకు సాక్షులుగా ఉంటారని హెచ్చరించండి కాబట్టి అభిషేకింపబడిన కేరూపు వీటి పేరు హెచ్కల్ గ్రంథం ఇరవై ఎనిమిది అయితే ఎందుకు అభిషేకింపబడినప్పుడు ఎక్కడ మీరు చూడరు ఇంటర్నెట్ లో ఎవరు ప్రకటించాలి నా తెలుసం కంటి గతంలో ఎవరు ప్రకటించాలి గొప్ప గొప్ప దైవజన్ల వాక్యాలు విన నేను లూసిఫర్ కి సంబంధించిన పుస్తకాలు ఎన్నో చదివినా ఒకటి కాదు రెండు కాదు నైన్టీన్ ఎయిటీస్ నుంచి చదువుతున్న పుస్తకాలు డెవిల్స్ కి సంబంధించి డిమోనాలెడ్జ్ అంటారు ఆ సబ్జెక్ట్ ని థియాలజీ కోర్ కోర్సెస్ వెళ్ళాం డీమనాలజీ డీమనాలజీ అంటే డేబుల్స్ కి సంబంధించింది డీమన్స్ కి దుష్ట శక్తులకు సంబంధించిన కోర్స్ అది అది పుస్తకాలు ఉంటాయి అవన్నీ చదివి మేము అవన్నీ నేర్చుకున్నాము కానీ ఎవరికి కూడా అది బయలుపరచబడలేదు ఎవరు కూడా దాన్ని ప్రకటించండి నేను వినలేదు ఎందుకంటే దుష్ట శక్తికి అభిషేక సైతాన్కి అభిషేకం ఎందుకు ఇచ్చిన ముందుగానే అంటే వాడు సైతాన్ మారక ముందు లూసిఫర్ గా ఉన్నప్పుడు అభిషేకించిన ఎందుకు ఒకసారి చూడండి ఎహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయం precheles t полностью airborne acceptable పదమూడవ వచనంలో దేవుని తోట ఎగు ఏ దేనిలో నీవు ఉంటివి మనకందరూ తెలుసు అది అంటే దేవుడు సైతాని ఎందుకు ముందుగానే ఈ లోకానికి పంపించిండు అన్న విషయం లేకపోతే వాడు ఎట్లా రాగలడు కానీ వాడు ఆత్మనే ఆత్మ కాబట్టి వాడు కనిపించలేడు మాట్లాడలేడు కానీ అభిషేకం లేకుండా ఈ లోకంలో ఎవడు కూడా ఉండలేడు జీవించలేరు అందరు చచ్చిన వారే అభిషేకం లేకుండా చచ్చిన వారే అంటే నువ్వు అభి రక్షణ అనుభవం లేకుండా జీవితాం అంటే నువ్వు ఇల్లీగల్ గా ఉన్నావు ఈ లోకంలో అన్యాయంగా ఉన్నాం ఎందుకంటే ఏ ఆత్మ కూడా ఆ రక్షింపబడకుండా ఈ లోకంలో వెళ్ళలేదు ఇదంతా రక్షణ పొందిన వాళ్ళ వరకు ఇవ్వబడింది కాబట్టి భూమి ఎందుకు చెడిపోయింది రక్షణ అనుభవం లేని వారితో కాబట్టి అందరి పాపం మీద నశించుకునే కాబట్టి దుష్టునికి ఎందుకు లూసిఫర్కి ఎందుకు అభిషేకం ఇచ్చింది విషయం మనం అక్కడ చూస్తున్నాం చూడండి పద్మన వర్షంలో దేవుని తోట ఏ గంటలో దేవుని తోట అది ఈరోజు కనిపిది ఒకటి మాణిక్యము గోమిధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సౌల్యమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలగరింప అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపడిన దినంన పిల్లల గురువులు వ్రాయించి వారు నీకు సిద్ధమై రి పద్నాలుగు వర్షంలో నొందిన కేరుపు ఒక ఆశ్రయముగా నీవు ఉంటేవి ఇది చాలా ఆశ్చర్యము ఎవడన్నా ఆశ్రయం అయితే నాకు ఎందుకు ఎందుకు ఎవరు దీని గురించి చెప్పలేదు ఎందుకంటే సైతాను కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం అన్నట్టు చర్చలు కూడా ఒక్కొక్క సైతన్ గురించి చెప్తే ఏది బ్రదర్ సైతం గురించి ఎక్కువ చెప్తున్నాను ఒకప్పుడు సైతన్గా మారినప్పుడు దేవుడు అతనికి ఎందుకు అభిషేకం ఇచ్చింది అభిషేకం నొందిన కెరుపు ఒక ఆశ్రయంగా నిబెట్టి అంటే మనుషులకి ఆశ్రయంగా పెట్టిండు దేవుడు ఈ పాయింట్ ఎవ్వరు చెప్పలేరు కూడా నేను గ్యారెంటీ ఇస్తాను తర్వాత నేను అబద్ధం చెప్తున్నానని కూడా ఒక రోజు పరచలేరు ఈ బ్రదర్ అబద్ధం చెబుతున్నాను ఎవరు రుద్దుపరచలేరు ఎందుకంటే అక్కడ ఉంది వాక్యం అభిషేకం నుండిన కేరుబువాయి ఒక ఆశ్రయంగా నువ్వు పెట్టి ఎవరికి ఆశ్రయం చెప్పండి దేవుడికైతే ఆశ్రయంగా అవసరం లేదు కదా వేరే దూతలకు ఆశ్రయం అవసరం లేదు కదా మళ్ళీ ఎవరికి ఆశ్రయం మనిషికి ఆశ్రయం మనిషికి ప్రొటెక్షన్ కొరకు పెట్టిండు వీడిని మనిషికి మనిషిని మనిషిని కాపాడడం కొరకు పెట్టిండు మనిషిని ఎందుకు పెట్టిండు పశువులని పక్షులని కాపాడడం కొరకు పెట్టిండు ఎంత జ్ఞానవంతుడు మన దేవుడు మన ప్రభు మన తండ్రి కాబట్టి ఎందుకు అభిషేకం ఇచ్చిందంటే లూసిఫర్ నువ్వు ఈ లోకంలో ఉండలేవు ఎందుకంటే నువ్వు ఆత్మవు కాబట్టి నిన్ను నేను అభిషేకించకపోతే నువ్వు ఇక్కడ లోకంలో ఉండలేవు ఎందుకు అభిషేకించిండు మనుషులకి ఆశ్రయం ఉండడానికి కొరకు అంటే ఏం ఆశ్రయం మీద చెప్పండి మనుషులకి ఏం ఆశ్రయం ఇవ్వాలి వీడు అందుకే నేను నేను నియమించింది మనుషులకు ఆశ్రయం కావడం కోరిక నేను నియమించింది దేవుడికి ప్రతిష్టంపడిన పర్వతం మీద నీవు ఉంటేవి కాలు చిన్న మధ్యను నీవు సంచరించి ఉంటే ఈ కాలుచున్న రాళ్ళు ఏందో పదమర వచనంలో మాణిక్యము గోమేధికము సూర్యకాంతము ఇది స్వరాజు విన్నారు ఈ వాక్యం యాక్చువల్ ఎందుకంటే ఎన్ని రకాల రాళ్ళు ఇక్కడ మాణిక్యము గోమేదికం చూసి కూడా చాలా మటు రాళ్ళని చూడగానే గుర్తుపట్టి అలా మాణిక్యము గోమేధికము సూర్యకాంతం అని రక్తవర్ణపు రాయి నీలము పద్మరాగము మాణిక్యము ఎన్ని ఉన్నాయి తెలుసా ఎవరు లెక్క పెట్టి ఉంటున్నా తెలియదు కానీ నేను మరోసారి లెక్క మాణిక్యము గోమేదికము సూర్యకాంతం అని రక్తవర్ణపు రాయి నీలము పద్మరాగము మాణిక్యము తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి దాని తర్వాత బంగారం ఉంది బంగారంతో నువ్వు అలంకరింపబడి ఉన్నావు అంటే దేవుడు లూసిఫర్ ఈ రాళ్లన్నీ అధికారం ఇచ్చాడు విలువగల రాళ్ళని తర్వాత బంగారం కూడా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాట చెప్తున్నాడు నువ్వు మనుషులకి ఆశ్రయంగా ఉండడానికి నేను అభిషేకించి పంపించిన నువ్వు మనుషులు జడగొట్టు పడసినావు వాని పవిత్ర అపవిత్ర పరిచ పడేసినవు మనుషులలో పాపాన్ని నింపినువు నేను నిన్ను పంపించిన పని ఏంది చేసిన పని అది తీర్పు దినం న వాడిని నిన్ను నేను అభిషేకించి భూమికి పంపించింది భూమి మీద ఉండాల్సిన వాళ్ళు అభిషేకం పొందిన వాళ్ళు మళ్ళీ నేను ఎందుకు అభిషేకించి పంపించినాను మనిషికి ఆశ్రయం ఉండడం కొరకు నువ్వు మనిషికి ఆశ్రయం ఉండాలంటే మనిషి అకలు కొరతలు తీర్చాలా వాళ్ళకి ఏమేమి అవసరం ఉందో కొన్ని వేల సంవత్సరాలు మనుషులకు ఏం అది నువ్వు ఇవ్వాలా వాళ్ళకి అది నువ్వు ఇవ్వకుండా వాడిని చెడగొట్టించిన చూడండి లూసిఫర్ గుణగణం ఏం తెలుసా నేను ఒకరికి సర్వకు సేవకుండా ఇష్టపడను నేను ఒకరితో సేవ చేయించుకోవాల నేను అందరిలోకి వెళ్ళిన గొప్ప దూతను అందరికంటే ఎక్కువ స్పెషల్ పవర్ నాకు అది అభిషేకం ఉంది అందరికంటే ఎక్కువ విలువగల జీవితం నాకు ఇచ్చేడు ఆధికత ఇచ్చాడు అందరికంటే నేను ఎక్కువ మంచి పాటలు పాడగలను అందరికంటే ఎక్కువ మంచి వీణలు వాయించగలను పిల్లన వాయించగలను తర్వాత నాకు తొమ్మిది రకాల రాళ్ల మీద అధికారం ఉంది సృష్టిలో తర్వాత బంగారం మీద నాకే అధికారం ఇచ్చాడు దేవుడు అంటే దేవుని తర్వాత నేనే దేవుడిని అన్న గర్భం వాడికి రావడం దేవుదూతలను మోసగించాడు దేవుని తర్వాత నేనే దేవుడిని మత పాటు వచ్చి నేను మీ అందరికీ పావలిస్తా అధికారం ఇస్తాయి మోసపోయిన మూడో మూడో భాగం అది థర్డ్ పార్ట్ భూమి ముగ్గురు మూడు నాలుగు రకాల గుంపులు మతపరమైన క్రైస్త గుంకులు మొదటి మూడు గుంపులు నాలుగో గుంపు బయట ఉంటుంది అట్లనే పరలోకంలో కూడా అట్లనే తయారైంది మూడో వంతు దూతలు వీడిని వెంబరించడానికి వెళ్ళి మనం చూస్తాం వాక్యం దాని తర్వాత వీడు ఎవడు వాడిని పూజిస్తే వానికి బంగారం ఇస్తున్నాడు ఎవడు వాడిని పూజిస్తే వానికి డైమండ్స్ జ్యువెలరీస్ జ్యువెల్స్ అన్ని వాడు అర్థమైందా మీకు నేను చెప్పే మాట అందుకు క్రైస్తవులు ఎక్కడ కూడా ఈ బంగారం సంపాదించుకోవడము వజ్రాలు సంపాదించుకోవడం మీద ఆసక్తి చూపించారన్నట్టు నేను కూడా ఎప్పుడు చెప్పలేదు బంగారం కొనుక్కోని బ్రదర్ చెప్పలేదు కానీ స్వరాజ్ బాజా దగ్గర కొండి ఒకరికాని అవసరం ఉంటే అని ఆ బ్రదర్ స్కీమ్స్ తీసుకొచ్చేవాడు స్కీమ్స్ జాయిన్ అమ్మని కూడా చెప్పి ఎందుకంటే వాడిని పెట్టింది నీకు అవసరం కొరకు ఆ విలువల వస్తువులు వాడు దుష్ అనిలకి ఇస్తున్నాడు అనిలేమో అది ధనికులు అయిపోతున్నారు నువ్వేమో బిగ్గర అయిపోతున్నావు విజపను అయిపోతున్నావు కిరాయిందాలనే ఉంటున్నావు కిరాయిలు కట్టుకుంటే శ్రమపడుతూ దుఃఖపడుతున్నావు చెప్పండి నీకు ప్రతి హక్కు ఉంది నువ్వు నా ఆస్తిని నువ్వు వీల్లేదు నువ్వు నాకు పంచాల్సిందే నాకు ఇచ్చేయాల్సిందే నా దగ్గర నువ్వు వీల్లేదు అది నా సత్తు నీ సత్తు కాదు దేవుడు భూమి నాకు ఇచ్చిడు భూమిలో వాటి అన్నింటినీ పెట్టి నాకు ఇచ్చిన అధికారం నువ్వు ఎట్లా దొంగలిస్తావు వారంటాడు నీ నీ దగ్గర అధికారం నాకు ఇచ్చేసినావు కదా నువ్వు అట్లా క్రైస్తవులు అధికారాన్ని పోగొట్టుకున్నారు అనేసి వాటితోని వాటితో ఎందుకు అని దాన్ని పక్కకు పెట్టేసి ఆ వస్తువులన్ని తృణీకరించుకున్నారు ఈ లోకంతో నాకేం పని అని కానీ లోకం ఇచ్చిందే నీ కొరకు భూమి ఇచ్చిందే నీ కొరకు అవి పొద్దుకుండా నువ్వు ఎట్లా సాక్షిగా ఉండగలవు ఎట్లా మనుషులకి సువార్థ ప్రకటించగలవు వాక్యం నెరవేరింది నా జీవితంలో దేవుని వాగదాలు నెరవేరి నేను అభివృద్ధం ధనికుడు కాదా మెలికి సేద ధనికుడు బంగారము విలువగల వస్తువులు ఒకరికొకరు పంచుకోలేదా పాత నిబంధన కాలంలో అవును బ్రదర్ కొత్త నిబంధనలు ఎవడు పంచుకుంటూ బ్రదర్ కొత్త నిబంధనలు ఎవరికి ఇష్టం వాడు పంచుకున్నట్టు మనం చూస్తాం మా పుస్తకర ఆస్తులు అమ్మేసుకొని సేవకుడు మనం చూస్తాం అంటే వాడికి ఎంత ఆస్తు అలా అట్లా ఈరోజు లేదు కదా నీకు ఆస్తు లేనప్పుడు నువ్వు ఏమనుకుంటావు ఏం సేవ చేస్తావు ఆస్తులు లేకుండా సేవ చేస్తావు అంతే తేడా వాక్యం మనకు ఆ రీతిగానే చెప్పిస్తుంది వాడిని ఆసరంగా పెట్టిండి మన వాడు మనకి మన సంపాదనని వాడు పార్చడానికి వీల్లేదు మనకి ఏం అవసరమో వాడు ఇవ్వాలి ఒకప్పుడు ఆ రీతిగా దేవుడు వాడిని పెట్టిండు కానీ వాడు చేస్తున్నాడు మనకి ఇవ్వాల్సింది భయ ఏం చేస్తున్నాడు అనిలకిస్తున్నాడు అది జరుగుతుంది ఇక్కడ ప్రతి స్థలంలో ఒక్క నిమిషంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బిటా ఇచ్చిపోయినారు సో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కాబట్టి నేను ఇది ధైర్యంగా వాక్యం చెప్తున్నాను వాడిని మనకి ఆశ్రయంగా పెట్టిండు కానీ వాడు మనకి ఆశ్రయంగా లేడు వాడి స్థానం నువ్వే ఇప్పుడు నువ్వు ఈ లోకంలో ఆశ్రయంగా ఉన్నావు నువ్వే దూతవి ఈ లోకస్తులకు నువ్వే ఆశ్రయంగా ఉన్నావు మరి నువ్వు వాళ్ళకు మంచి పెట్టాలా లేదా చెప్పండి నేను ఈ విషయం బాగా అర్థం చేసుకున్నా ఎక్కడ చూస్తాను చెప్పండి వాక్యం ఎవరన్నా చెప్పండి వాక్యం గురించి ఒక విధవరాలు కానుకలో కాసేస్తుంది మన ప్రభు చూసండి దాన్ని ఇంకొక ధనిపుడు కూడా వేసండు కానుకలో లూకల్స్ వార్త లూకల్స్ వార్త ఇరవై ఒకటి అధ్యయ మొదటి కానుక పెట్టెలు తమ కానుకలను వేయించన్న ధనవంతులను ఆయన పారదూశాను ఒక బీద విదవరాలు రెండు కాసులు అందులో వేయిచిండగా చూసి ఈ బీద విదవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన రేణిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను ఎవరి ధనవంతులు ఎవరి దరిద్రులు విధవరాలు విధవరాలు ధనవంతులు లోపల ధనవంతులు ఏ రీతిగా ధనవంతులు అంటే వాడు ఇస్తుంటాడు ఎందుకంటే వాడు వాడికి అధికారం ఉంది వాటి మీద కాబట్టి దేవుడు ఇచ్చిన అధికారం దేవుడు మళ్ళీ తిరిగి వాపస్ తీసుకోడు అందుకు ఈ లోకంలో ఉన్న విలువగల వస్తువులు అన్ని వాన ఆధీనంలో లేడు యాక్చువల్ గా మనకి పంచిపెట్టాలా ఈ లోకంలో అంతవరకు వాడిని పెట్టింది దేవుడు ఆశ్రయంగా డబ్బులు గిబ్బులు అన్ని వాడే పంచిపెట్టాలా మనకి కానీ వాడు నేనేది సర్వీస్ చేసేది మీకు అని వాడు అహం గర్విష్టి ర్వంతో పడిపో మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పండి మరి వాళ్ళందరూ అన్యులందరూ వాటిని సంపాదించుకుంటున్నాడు వాడిని పూజించి వాడు వాడిని పూజిస్తే వాడు ఇస్తున్నాడు వాటి విపరీతంగా చదువు సాము లేనివాడు కూడా కోటిశ్వడు అయిపోతున్నాడు అన్ని చదువుకొని కూడా రోడ్ మీదనే ఉన్నావు ఇంకా అంత జ్ఞానం ఉండి అంత తెలివి కూడా రోడ్ మీదనే ఉన్నావు అంటే ఎక్కడో తప్పిపోయింది కదండి దైవికమైన జ్ఞానం ఇక్కడ లోపం నీ నీ ప్రార్థన జీవన విధానంలో నీ విశ్వాసాన్ని కొనసాగించుకునే విధానంలో నేను ఎందుకు దని కావాలని చెప్తున్నాను అనేది బిల్డింగ్ లో కట్టుకోమని కాదు కదా ఈ పరిచర్యను కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు ఆ విషయం మాట్లాడుతున్నాను పరిచర్య కూడా చేయలేవు సేవలో సేవకులని పోషించలేవు పేదవాళ్ళని పోషించలేవు అనవదలకు ఒక ముద్దాన్నం పెట్టలేవు విధరాలు వృత్తులని నువ్వు వాళ్ళకి ఆశ్రయంగా లేకపోతేవే ఎవరికి ఆశ్రయంగా ఉంటాయి వి నువ్వు ఈ లోకంలో ఎవరికి లేకపోతే స్థితిలో ఉన్నాం ఈ రోజు మనం అన్ని తెలుసు వాక్యాల చెప్పండి ఎంత భయంకరమైన జీవితం క్రైస్తవ జీవితం అట్లా తయారైంది మనకి గ్రంథం చివరి ఎట్లా తయారైందో ఇస్లా ప్రజలు క్రైస్తవులు అట్లా తయారయ్యారు పండుగల గంభీరంగా చేసుకుంటారు ఆడంబరంగా చేసుకుంటారు పిలువగల వస్తువులు విలువగల బట్టలు విలువగల దుస్తులు విలువగల పిండి వంట కబులు అది క్రైస్తవ జీవితం ఒక్కసారి రక్షణ రక్షణలకు వచ్చిన నీకు ఆ హక్కు ఉంది దాన్ని నుంచి కానీ నీకు అది కానీ దేవుడు మనకు చూపించండి వాడిని చెట్లా లాక్కోవాలన్నా వాడు మనుషులకి ఆశ్రయంగా లేడు నువ్వు మనుషులకు ఆశ్రయంగా ఉంటున్నావు ఫస్ట్ రోల్ అది అందుకో యోబు జీవితం నుంచి నేర్చుకున్నాం మనం యోబు దేశం అంతటా పేదవాళ్ళకి ఉన్నాడు విధానాలకి ఆశ్రయంగా ఉన్నాడు తల్లి లేని తండ్రి పిల్లలు వారికి తండ్రిగా అయినానట్టాడు ప్రతి ఒక్కరికి ఆశ్రయం కూడా ఆయన అందుకు దాని కొడయండి ఆయన దాని కొడయండి కానీ ఆ డబ్బంతా ఆశ్రయానికి పెట్టిండు కదా ఎందుకు రిచ్ పీపుల్ కావాలంటే మనకు తెలుసు అనిలకు తెలియదు కదా అనిల్ అనుకుంటారు నేను రిచ్ అని అనుకో తరతరాలు తింటారు మా పిల్లలు ఆవు నువ్వు కూడా అవుతారు త్రాగబోతులు అవుతారు విచ్చని విడిగా తెలుగుతారు వాళ్ళకి తెలియదు కదా పాపం వాడు విచ్చల విడిగా దొంగ అయితే తయారై తిరుగుతుంటే అప్పుడు నువ్వు ఏడుస్తావు అప్పుడు చర్చకు మా పిల్లల గురించి ప్రార్థించండి నీకు తెలియదు కదా ఆ విషయం అనిలకి మనం కూడా ఎప్పుడు చెప్పినాం మనం ఎప్పుడు చెప్పలేదు పదహారో వచనంలో చూడండి అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించి వచ్చి బిజినెస్ లో అన్యాయం చేసేవాడంతా పాపలను ఇక్కడ వాక్యం కాస్తుంది సృష్టిని కొనగను అది దేవుని పర్వతం మీద నన్నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని బాగా అర్థం చేసుకోండి దేవుడు ఎట్లా అపవిత్రపరచగలడు పరిశుద్ధ పర్వతొమ్మిది నుంచి నేను పడేస్తాడు మళ్ళా రిపీట్ చేస్తాడు పదహారో వచనంలో ఆశ్రయంగా ఉన్న కెరుగు కాలుచిన నాళ్ల మధ్యన నీవు ఇంకనూరు సంచరింపవు నేను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన నీ తేజస్సు చూచి చూసుకొని జ్ఞానమును చెరుపుకుంటేవి కావున నిన్ను నేల పడవేసేదను చూడండి ఎక్కడ పడి చివరికి పడచ్చు అభిషేకం పొందుతున్నాడు కదా వీళ్ళు వీడు నేల మీదే పడతాడు కానీ వాడి అనుచరుల అభిషేకం లేదు కదా అందుకు వాళ్ళని కట్టిగా వీలంలో కట్టివేసింది దేవుడు ఈ విషయం అర్థం చేసుకోండి వాడు ఎప్పుడో నాశనం అయిపోయింది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది విషయం ఏదైనా తోటకి ముందే జరిగింది విషయం వాడు నాశనం చేయబడి అంటే నేన్ని గుణగణాలు కలిగిన సేవకులకు సంబంధించిన వాక్యాలు అవన్నీ ఇది మనం చూస్తున్నాం పంతొమ్మిది వర్షాల జన్మలలో నేను ఎరిగిన వారందరూ నిన్ను గుర్చి ఆశ్చర్యపడదు ఇది మనం ప్రటంగంధంలో త్వరలో చూడబోతున్నాం ఇది ప్రారంంధంలోని వాక్యమే నీవు బుద్ధిగా నాశనమై బీతికి కారణంగా ఉన్నాము ముందు కాబట్టి సడన్లీ ప్రవచనము దేవుడి ప్రవచ దేవుని ప్రవచనము ఎహెచ్ జీవితంలో అటు అటు దిశకి వెళ్ళిపోయింది మనుషుల గురించి రాజుల గురించి మాట్లాడుతూ లూసిఫర్ గురించి మాట్లాడు వచ్చిందండి ఎందుకు అనంటే విధానం ప్రవచనం సీరియల్ ఉండదు సినిమా సీరియల్ లాగా టీవీ సీరియల్ లాగా ప్రవచనం ప్రభు తన టైంలోనే మనకు అలగించండి అది మనం సిద్ధంగా ఉండి చెవులు విన్నగించుకుంటేనే అవి వినగలము స్వీకరించగలం బట్టి వాడు మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం అది చూసినాము పోయిన రికార్డింగ్స్ లో టూ త్రీ డేస్ బిఫోర్ రికార్డింగ్స్ లో అది అనుకుంటాం ఆయన నలభై దినాలు నలభై రాత్రులు ఉపాసం ఉన్నాక ఆకలిగా ఉన్నాడు చెప్పండి అది కరెక్ట్ రెండు రోజులు ఉపాసం ఉంటే ఆకలి స్టార్ట్ అయిపోతుంది ఒక్క రోజుకి ఆకలి స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అతనికి నలభై రోజులలో ఆకలి ఎందుకు ఉన్నప్పుడు నలభై రోజులు నలభై రాత్రులు ఉపాసం ఉన్నప్పుడు ఆకలి లేదే దాని తర్వాతనే ఆకలింది అయింది కాబట్టి ఇది ఆత్మీయమైన విషయం రెండు రకాల ఆకలి ఉంటుందని మనకు తెలుసు మొదటిది రాళ్ళని రొట్టెలుగా తీసుకోవాలా ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఆహారంగా మార్చుకోవాలా పొలం దున్నానా పంటను సంపాదించుకోవాలా ఉద్యోగం చేయాలో డబ్బులు తెచ్చుకోవాలా అది విధానం రాళ్ల రొట్టెలు తీసుకోవడం అంటే కానీ మనుషులు రొట్టె మాత్రమే జీవించడు దేవుని నోట నుండి ప్రతి మాట జీవిస్తాడు రెండవ ఆకలి తీర్చేది దేవుని మాటనే ఎంతమందికి చెప్పండి ఎటువంటి ఆకలింది మన గ్రూప్లోనే నేను చూస్తా కదా నేను ఎవరిని గురించి పేరు పెట్టి చెప్పాను కాబట్టి నా మీద ఎటువంటి ఏమంటాం దాన్ని ఉండకూడదు నేను ఎవరిని పేరు పెట్టి పిలువను పేరు పెట్టి చెప్పాను కూడా ఈ బ్రదర్ ఎట్లా సిస్టర్ ఇట్లా కానీ ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళు ఎంతమందికి ఎటువంటి ఆకలి ఉంది దేవుడిని వాక్యం ఆకలి ఈ సత్యాలు గ్రహించాలా నాకలి వీటిని అనేకలకు చూపించాలా నాకలి మరి ఆయన ప్రియ కుమారుడి ప్రియ కుమార్తెలాగా ఉండాలంటే అదే ఆకలి నా ప్రియకుమార్ నేను అన్నాడు దీని అయితే నేను ఆనందించినాను ఎందుకంటే నాకు ఆకలి వేరే ఆకలి దీలో ఒక పాటలు కాదు రాళ్ళు రొట్టెలు చేసుకుంటే ఆకలి కాని కదా ఇంగ్లీష్ పాటల్లో విన్నా నేను చాలా సంవత్సరానికి ఇద్దాను ఎనభై నాలుగు ఎనభై ఎనభై మూడు ఒక ఆయన ఒక పాట పాడుతున్నాడు దేవుడు రాలే రొట్టెలుగా చేసుకొని అన్నాడు ఎక్కడ చేయలేదైనా నేను చూసినా దాని పాటలు వాడు అంటే వాడికి బైబుల్ వాకి తెలియదు కదా సగం సత్యం అన్నాడు సగం క్రైస్తవుడు పాటలలో కూడా తప్పులు ఉంటాయి మనకు తెలుసు మనం చూసినాం ఎన్నిసార్లు ఆయన ఎక్కడ కూడా రొట్టెని రాణి రాయిని రొట్టె తీసుకొని తినట్టు నేను ఎక్కడ చూడలేను కాబట్టి ఈ రాళ్ళు ఈ లోకంలో ఉంటే కష్టాలను నేను ఆహారంగా మార్చుకుంటున్నావు కష్టపడి ఆహారం తెచ్చుకుంటావు అది నీకు ఎప్పుడు తృప్తి ఉండదు దేవుడు ఇస్తాడు నీ శరానికి అవసరం ఇస్తాడు నీకు కానీ అవి ఎప్పుడు తృప్తి పరచ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏం చేస్తున్నాడు అందుకే మనుషులందరినీ పొద్దున్న ఇస్తున్న వాళ్ళు వరిగి తీసుకుంటాడు రాళ్ళు తీసుకొని అక్కడ మన ప్రభు చేసినట్టు చూడం కానీ వాడు మటుకు మనుషులతో మటుకు అతి చేస్తుంది రోజు రాళ్ళని రొట్టెలు తీసుకొని తినేటట్లు ఎక్కడ వాడత పరిగెత్తారు పొద్దులు చేసి ఎంత కష్టంతో వాటిని రాళ్ళని రొట్టెలు చేసుకుంటున్నారు అయినా తృప్తి ఉండదు ఎందుకు తెలుసా రాళ్ళు కాబట్టి శరికమైంది కాబట్టి తృప్తి ఉండదు అచ్చ ఖచ్చితంగా ఉండదు తృప్తి అందులో ఎంత బిర్యానీలు తృప్తి ఉండదు ఎంత మిఠాయిలు కేకులు తిన్నా తృప్తి ఉండేది వాడు నింట తిన్నా తిరుపుతుంటుంది ఎంత బియ్యం తిన్నా తిరుపుతుంటుంది నాకు తెలుసు విసుగు చెందేంతవరకు తింటారు దాని తర్వాత డాక్టరే చెప్తారు ఇంకా చేయండి అప్పుడు బంద్ చేస్తారు వాడు దేవుడు అయిపోయాడు డాక్టరే దేవుడు అయిపోయి వాడు ఏం చెప్తా అది గుడ్డిగా నమ్ముతారు పసిపిల్లలాగానే భయంతో వణుకుతో వింటారు వాడి దేవుడి మాక వాడు వింటాడు వాడు విన్నాడు అది కదా ఆకలి అసలే నాకలి నేను ఆ ప్రియకుమారుడు అని నీ గురించి చెప్పాలా నేను ఎందుకు నేను ఆనందించిన నేను చెప్పాలా మన నీ ఆకలి అది ఉండాలి కదా దైవికమైన జ్ఞానంలో పరిపక్వం చెందాలా అది మన ఆకలి ఎప్పుడు వినని విషయాలు వినాలా ఎప్పుడు చదవని విధిగా చదవాలా వెతుక్కోవాలా ప్రార్థన దీన్ని ఎట్లా చూడాలా ప్రభావ ఎట్లా నేర్చుకోవాలా ప్రభావ అన్న ప్రేయరు మనకు అవసరం ప్రభావ దీన్ని ఎట్లా చూడాల ప్రభావ నేను ఎట్లా గైకోనాల ప్రభ అన్న ప్రార్థన మనకు అవసరం వ్యూహాన్ శువార్త పదకొండవ అధ్యయం సార్ చూడండి వ్యూహాన్ శువార్త పదకొండవ అనేక పర్యాలు నేను ఈ యొక్క పర పదకొండు అంది అని నేను మీకు చూపించిన పర్లోకప్పు విధానాలు ఎట్లా ఉంటాయి పర్లోకప్పు భాష పర్లోకప్పు సంస్కృతి ఎట్లుంటది ఈ లోకపు రాళ్ల లోకం సంస్కృతి రాళ్ళు రాపలనేస్తా స్థలం ఈ లోకపు సంస్కృతి ఏంది లాజర్ గురించి మనం చూపించినట్టు ఒకసారి ఆయన ఎదురే పోతున్నట్టంటే పర్లోకపు భాష వేరే ఈ లోకపు భాష వేరే ఈ లోక ఈ లోక భాషని పాటిస్తారు పర్లోక వాసులు పర్లోకపు భాషని పాటిస్తారు అందుకు నువ్వు ఈ వాక్యాలు అర్థం చేసుకుంటావు నీకెందుకు అర్థమవుతాయి ఉపమానాలు అంటే అవి పర్లోకపు భాష కాబట్టి నువ్వు పర్లోప భాషవి కాబట్టి నువ్వు తప్ప వీటిని ఒకడు గ్రహించలేడు అర్థం చేసుకోలేడు చూడలేడు వ్యూహాస వార్త అధ్యాయంలో యేసు యూదయకు పోడానికి సిద్ధపడుతున్నాడు వచనంలో అటు ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళదము రండి వెళదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధపడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచి చుట్టే అక్కడికి తిరిగి వెళదువా అని ఆయన అడిగేది కాబట్టి చెప్పండి ఇది ఎవరి భయం నీ భయమా దేవుని భయమా శిష్యులు ఎవరి గురించి భయపడుతున్నారు ఏ గురించి భయపడుతారా లేక వాళ్ళ గురించి భయపడుతున్నారా ఆయన అయితే సిద్ధంగా ఎప్పుడైనా చనిపోవడానికి కానీ ఆయన చనిపోయే విధానం శిలమరణమే కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు యూది అంటే వాళ్ళకి యూదులకి యూద యూదయ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదంటే ఎంత కోపం చూసుకోండి ఎప్పుడు వస్తే సొంతమాన ఉన్నారు అంతా శారీరకంగా ఉన్నారు అంటారు వాళ్ళు తినేట వాళ్ళు కంప్లీట్ శారీరకంగా తయారైనా ఇస్రాయల్ ప్రజలు ఆయన ఆయన ఆయన పూర్వీకుల పేరే కదా యూధ ఆయన యూధ గోత్రి కానీ యూధ గోత్రికు యూధ ప్రాంతీయులే ఆయన చంపనీకి ఎంత వేషధారణ ఎంత మోసం నా పూర్వీకుల పేరు పెట్టుకున్న పట్టణము ఆయన చాంపనీకి వస్తుందంటే ఆయనకి ఎంత కోపం వచ్చిండాల కానీ ఆయన ఏం కోపడతలేడు ఎందుకంటే వాళ్ళంతా ఆయన పిల్లలే కదా ఆయన కన్నిన పిల్లలే కదా ఈలోకి అసలు అందరూ ఆయన కలిగిన పిల్లలే కదా కాబట్టి ఏ స్ప్రభు వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు అక్కడికి తిరిగి ఎందుకు వెళ్ళాలా మనము వాళ్ళు నేను రాళ్ళతో కొట్టి అంటే పౌలు విషయంలో నేను కొంతకాలం కింద గణేష్ ఒక మూడు నాలుగు నెలల క్రితం ఆయనకి పౌల గురించి ఒక ప్రవచ్చిన ఎత్తుతారు సంఘస్తులు నువ్వు ఫలాని ప్రాంతం పోతే నిన్ను చంపకి చూస్తున్నారని ఆయన కానీ ధైర్యంగా వెళ్ళిపోతాడు ఆయన ఆయనకు తెలుసు ఇది నిజమైన ప్రవచనం అని తెలిసి కూడా వెళ్ళిపోతాడు భయపడనట్టు ఎందుకంటే మరణించినా కూడా ఉన్నాడు ఆయన మన ప్రభు కూడా అంతే కదా మరణించడం తెలుసు ఇది మరణంగా ఈ విధానంగా నేను మరణించాను నేను నా మరణం వేరే ఉంటుంది నా జీవిత విధానం ఎండు కావడం నేను నాకు తెలుసు నేను ఎట్లా మరణించబోతున్నాను కాబట్టి దానికంటే ముందు ఎటువంటి శ్రమలు వచ్చినా నాకు తెలుసు నేను దానికి షేక్ దాను ఎందుకంటే నాకు ఆల్రెడీ చూపించేసింది నేను ఎట్లా మరణించబోతున్నాను ఏ ప్రాంతంలో ఏ వయసులో అన్ని చూపించింది నా కళలు కాబట్టి నేను ఇంకా ఏం భయపడాను ఉంటాయి కళలు వాళ్ళకి వీళ్ళ కళలు వస్తుంటాయి నా గురించి నేను అవి గ్రహిస్తూ ఉంటాను ఈ కళల అనుభవం ఈ కళల భావం ఏంటంటే వస్తాయి చిన్న చిన్న శ్రమలు నాకు వస్తాయి కానీ నేను మరణించేది వేరే టైం వేరే ప్రాంతం కాబట్టి శిష్యులు పోత కూడా అప్పుడే ఇప్పుడే వ్యూద యొక్క వ్యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెలుదుమా వెళుదువా అని ఆయన అడిగింది అందుకు ఏసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా చూడండి ఆయన కూడా తెలుసు అంటే డే టైం దాని డే టైం పన్నెండు గంటల టైము నైట్ టైం పన్నెండు గంటలు రెండు గంట ఇరవై గంటలు అందుకు యేసు పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వెళ్ళ నడిచేలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తట్టు ఈ విషయము రాళ్లకు సంబంధించిన బోధ ఇది ఓ రీతిగా చెప్పాలంటే ఇల్కప్పు వెలుగు అంటున్నాడు అక్కడ ఇల్కప్పు వెలుగు అంటే ఇప్పుడు ఉదయం నుంచి చీకటి పడకముందు చీకటి పడకముందు ఇంటికి వెళ్ళిపోతారు ఎక్కడ చీకటి పడినా కూడా బయట ఉంటాడు చీకటి బయటకు బయట ఉండేటట్లు ఎవరు తిండిపోతుంది త్రాగబోతుంది విచారాలు వీళ్ళే కదా మోసగాళ్లు జులైగా తిరిగేవాళ్ళు పోకిరి చేస్తులు చేసేవాళ్ళు చీకటి సంబంధులు వెలుగు సంబంధులు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి పగలు 12 గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వెలుగు నడిచినలా ఈ లోకపు వెలుగును చూచిన గనుక తొట్టు పడడు ఓ రీతికి చెప్పాలంటే ఈ లోకపు వెలుగు మన ప్రభు సాదృశ్యమే ఎందుకంటే నేను ఈ లోకానికి వెలుగైనా అన్నాడు కాబట్టి పన్నెండు గంటలు పగటి సమయము ఆయన ఉన్న కాలము పగటి సమయం ఆయన లేని కాలము చీకటి కాలం ఇప్పుడు మనం ఉన్నది చీకటి కాలం ఓ చెప్పాలంటే అదే వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకని కాబట్టి పన్నెండు గంటలు ఉన్నవి గనుక గద ఒకడు పగటి వేళ నడిచినలా ఈ లోకపు వెలుగు నుంచి వచ్చిను గనుక తొట్టుపడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచల్లా వాడిని వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడనని చెప్పాను చెప్పండి వాడిని లో ఉండే ఈ లోకంలో ఉండే వెలిగింది రెండు రకాల వెలుగు గురించి మాట్లాడుతున్నారు ఏశప్రవ్ ఇక్కడ ఉదయం అంటే పగలు నడిచేవాడికి సూర్యుని వెలుగుంటది చాలా మంది ధీమాకుంటారు నాకేం కదా రేపు చేసినాం లే పని ప్రజలు రేపు పొద్దున్న వస్తలే ప్రజలు అంటారు రాత్రి వేళ నడిచిన ఎందు ఎందుకు వెలుగు లేదు చెప్పండి నీ హృదయంలో ఉండే వెలుగు గురించి మాట్లాడుతుండ ఈ లోకపు వెలుగు గురించి మాట్లాడుతుండ పదవచనంలో ఆయన భాష ఆయన మాట్లాడే భాష అంత పర్లోకపు భాష ఆయన మనుషులకి శిష్యులకు అర్థమయ్యే భాషలో మాట్లాడే చాలా ప్రయాసపడేవాడు అంత సింపుల్ భాషలో మాట్లాడడం కష్టం ఆయనకి ఆయన కానీ ప్రయత్నించి వాళ్ళకి చెప్పేవాడు రాత్రి ఒక నడిచిన లవాన్ వెలుగు లేదు నీలో వెలుగు లేనప్పుడు నువ్వు తపక తొట్టిల్లుతో అందుకు నీకు రక్షణ అవసరం అదే ఆకలి ప్రతి ఒక్కరికి అదే ఆకలి అసలే నా ఆకలి అదే ఈ రాళ్ళు కాదు రాళ్ళు రోటర్ చేసుకుని తింటారు ఎంత దిన్న తృప్తుండదు కానీ అసలే నాకలి రక్షణ ప్రతి ఒక్కరు రక్షించిన కొరకు ఆయన ఆకలిగా ఉండడు నలభై దినాల తర్వాత ఇంకా సిద్ధం అయిపోయింది తీరే కాలం ఏంది సినిమానించే ఆయన ఆకలి తీరిపోతుంది ఇక దాని తర్వాత రక్షణ ఓపెన్ అయిపోయింది డోర్స్ ఆకర్షం తెరవబడిందంటే అందరికీ సువార్త అందరి ప్రియకుమారులు ప్రథమ ఫలంగా తేరగడమే అది త్వరగా క్లోజ్ కాబోతుంది విషయం మనకి జ్ఞానం తీసుకుంటున్నాం నీ ప్రార్థన ద్వారా ఇంతకాల తెలుసుకుంది కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి మనం చీకటి కాలం ఇక మీదట డిసెంబర్ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నా బహు విశేషంగా ప్రపంచం రకరకాల రోగాలు మా మరణాకాండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవాన్ని హింసించడం స్టార్ట్ అయిపోయింది మన దేశంలో కూడా స్టార్ట్ అయిపోయింది ప్రతి దశలో ప్రతి స్థలం దశపోయింది మీరు న్యూస్ చూస్తే మీకు అర్థమవుతాయి గవర్నమెంట్స్ ఒక ల్యాబ్స్ స్టార్ట్ అయిపోయినాయి అన్ని ఆల్రెడీ ప్రతి స్థలంలో ఒక ల్యాబ్స్ స్టార్ట్ అవుతున్నాయి నేను ఉదయం నువ్వు న్యూస్ చూస్తున్నాను ఇంటర్నెట్ లో ఎట్లా చెప్పాలి ప్రతి దేశంలో మనుషులు గవర్నమెంట్ కి వ్యతిరేక కలిగిస్తున్నారు ప్రతి దేశంలో ప్రపంచం స్ప్రెడ్ అయిపోతుంది నేను లండన్ నుంచి ఫోన్ చేశాను రాత్రి లక్షల కొద్ది కేసులు అవుతున్నాయంట అక్కడ వైరస్ స్ప్రెడ్ నిలో నిజంగా వెలుగుంటే నువ్వు చీకట్లో తొండ్రి లేవు నాకు ఈ లోకంతో ఏ పని లేదు నేను వెళ్ళిపోతున్నాను ఆయన నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాను అనాథలాగా విడిచిపెట్టి తిరిగి వస్తాను మీ హృదయం నివసిస్తాను ఆయన వెలుగులాగా మన హృదయంలో ఉండవచ్చు నువ్వు తొండ్రి శమల కాలంలో ఎందుకంటే వీటన్నిటి తేటగా చూస్తున్నావు కా కాలని సమయాలని చూసి నేర్చుకున్నావు మంచిదే జాగ్రత్త పడ్డవు కానీ నీకు తనుకరించబడ్డది ఏంది ఇతరులకు ఆశ్రయంగా ఉన్న వాడు లేడు వాడు ఫెయిల్ అయ్యిండు ఆదమ్మ వాళ్ళని ఆశ్రయి ఆశ్రయం మోసగించి వాళ్ళని పడగొట్టేసిడు దేవుని కృప నుంచి అందుకు వేసుకు రావాల్సి వచ్చింది అందుకే క్రైస్తవ జీవితాన్ని గమనించింది ఏంటంటే ఎందుకు పేదగా పేదలుగా ఉంటాడంటే వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు కాబట్టి వాడు అడగిస్తా అంటాడు నన్ను నన్ను పూజించి నీకు అంటాడు చెప్పండి ఎంతమంది మంది పూజించారు కదా బొమ్మలను వాడు అబద్ధికుడు అది నువ్వు చూపించాల మనుషులకి చూడు నువ్వు ఎట్లా మోసపోయినావు వాడి నుంచి నువ్వు బొమ్మలను పూజించిన విగ్రహాలు చేసినావు మంత్రాలు తెలిపోయినా వాటికి చేసినావు వాడికి ఇవ్వచ్చినా ఇవ్వచ్చినావు ఏం చేసి వాడు ఇచ్చిండ నీకు వాడు ఇవ్వడు వాడు మోసవాడు ఎందుకంటే వాడు అన్నింటినీ పగొట్టుకుండా అనేది నేను చూపించిన ఇందాక వాక్యం వాడికి ఇచ్చిన అధికారం దేవుడు కానీ వాడన్నిటినీ వాడు అప అవి చేతిలో లేవు కాబట్టి ఇప్పుడు వాడు బిజినెస్ మ్యాన్ల దూరి మోసంతో వాటిని అన్నింటినీ జమ చేపిస్తాడు వాడు ఏం చేసుకోవడం అని తెలుసు శరీరంలో ఉన్నంత వరకే ఆ వస్తువులను నువ్వు వాడుకోగలగు బంగారం ఏంది వజ్రాలు ఏంది వైడురాలు ఏది ఏం చేసుకుంటారు శరీరాన్ని విడిచిపెడితే సమాధి తోటలు కూడా వేయలేడు కదా పూర్తిగా ముందు అన్నీ ఏరేసుకుంటారు ఉన్నవానికి అవి అవసరం శరీరంలో లేని వాడికి కాబట్టి సత్యాన్ని గ్రహించిన కనీసము కనీసం ఇక మీదట ఇతరులకు ఆశ్రయంగా ఉండడానికి ప్రయాసపడతాం అటువంటి కృపాని ప్రభు మనకు గణించడం ఆదేశం మనకు చీకట్లో నడిచిన మన హృదయంలో ఏ ప్రభు వెలిగి మనం తొటీలమ్మం శ్రమల కాలంలో ఉన్న మనం తొటీలమ్మం పగలు ఎంత పగలు నడుస్తున్నట్టు మనుషులు మంచి అనుకుంటారు కానీ వాడికి చీకటే వాడు తెలియదు వాడి ఆత్మకు చీకటే మనకి సూర్యుడు ఉన్నా మన హృదయంలో ఉన్నాడు ఉదయం పూట రాత్రి ఆయన మన హృదయంలోనే ఉన్నాడు ప్రతి క్షణం కను కనిపెట్టుకుని కూర్చుండి వాడి వాడు గొప్ప దేవుడైన కాబట్టి ఆయన ఏరిథింగ్ అయితే మనిషిని అభిషేకించండు ఎందుకు అభిషేకించింది అనే సత్యం కాబట్టి ఇతరులకు మనం ఆశ్రయం ఉందాం అదే మెల్కీ సేత క్రమం రాజు ఇతరులకు ఆశ్రయం సైతాన్ని ఆశ్రయంగా పెడితే వాడు లేడు వాడు ఫెయిల్ అయ్యిడు చేసేసింది దేవుడు శివ మీద వాడిని చిత్త తల చిత్త అంటే తలని చిత్త కొట్టడం అధికారం లేదు అలాంటి అధికారం కాబట్టి శిరస్సు నిశ్చితంగా కొట్టిండు కాబట్టి అధికారం లేదు ఇంకా నీ అధికారం మీకు ఇచ్చేసేయండి ఇప్పుడు నువ్వు ఇతరులకు ఆశ్రమ ప్రయత్నం కృపను అధికారించడం ప్రార్థిస్తా వర్షం దరపు దేవాస్రాయల గొప్ప తండ్రి మీకు వందరాలు అయినా కృపా మైడ మీకేస్త్రాలు వేసాయా మేము నశించే వారే ఉండగా ప్రభా మళ్ళు రక్షించుకొని మీ పిల్లగా స్వీకరించినారు మీకు రక్తంలో మళ్ళీ కడిగారు ప్రభావ ఎన్నిటికీ నీకు రాకుండా పాపలు ఉన్నట్టు కలవర్శలో రక్త ముంచి వేస్తారు తండ్రి వందరాలు వేసాయా కృతజ్ఞతలైనా థ్యాంక్ యూసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ మొదలనే సై కృతజ్ఞతలు అయినా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ బ్యూ అంద బ్యూరిటీ ప్రభు మీరు ఇతరులకు ఆశ్రయంగా వాడిని వాడు ఫెయిల్ అయ్యింది ప్రభు ఆశ్రయం ఉన్న వాడు మోసగించండి ప్రభు కాపరిగా ఉండాల్సిన వాడు గుర్రలను చంపుకొని తిన్నాడు ఈ రోజు అట్లనే ఉన్నది ప్రభు వాణి అనుచరులు అట్లనే మేము అట్లా ఉంటాం ప్రభు మేము మీ యొక్క మీ యొక్క దేవదూతలు ఆశ్రయం ఉండాల్సిందే మమ్మల్ని దూతలాగా పెట్టిన లోకాలు మేము ఆశ్రయం ఉండాల్సిందే జాగ్రత్తగా ఆశ్రయం ఉండలాగానే చేపడమని దేశాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సూత్రం ప్రభా పరిస్థితి గొప్ప దేవ సర్వశక్తి సంపన్న తగ్గుతుంది మైమస్థేవ కృపమైన నీకే శుతుల సోత్రమేనా గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకునే మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్న ప్రభ దివారాతి మూలు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రించను ఈ దినం ప్రభావ ఇక మధ్యకాల సమయంలో అయినా మీ వాక్యం మీద ధ్యానించలేనా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందాలు సహాయా ఎన్నో విషయాల ప్రభావం మీరు బయలుపరుస్తున్నారైనా నీకు పరియాలించినైనా గొప్ప దేవా నీకు సుతులు సోతాలు అర్పించుకున్నదైనా గొప్ప దేవుని తను ఎన్న ప్రతి వాక్యం ప్రభావ మరుగు భద్రపచుకునే మీ వాక్యం సహా మేము జీవించాలా మరి విషయం ప్రభా అనే వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాల ప్రభావ అందుకోసమే మాకు ఇవన్నీ బయలుపరుస్తున్నారు నాయన గొప్ప దేవ దుష్టుడు ప్రభావాడు ఏ రీతిగా ఉండడు వాడు పతన వేడు ప్రభావ మమ్మల్ని ఏ రీతిలో మీరు లోకంలో పెట్టినారు ప్రభా ఆశ్రంగా ప్రభావ తండ్రి ఏసయ్య మీరు ఆ రీతిగా ప్రభావ అక్కడ ఉండాలని మీరు మాతో మాట్లాడారు నాయన నీకు అందాయ గొప్ప దేవానికి ఆశ్రయంగా మేము ఉండాల ప్రభావా గొప్ప మీ పియ్య కుమారు లాగా ఉండాల ప్రభా మీ పనిని మేము నెరవేర్చే ఉండాల ప్రభా అదే మా ఆకలి ఉండాల ప్రభావ గొప్ప దేవ ఈ లోకంలో మేము దేనికోసం మేము ప్రయాసపడుకుండా ప్రభావ తండ్రి ఏసయ్యా మీరు ఈ లోకంలో వచ్చి ప్రభావ శిరుమరం కొరకు వెంటగా మీరు ప్రయాసపెడ్డారు మీ ఆకలి దీనికి సంబంధించి అదే ఆకలి కలిగి మేము జీవించాల ప్రభావ అయినా మీరే మాకు సహాయకులు నటించండి గొప్పదేవాళ్ళ తొరుగుంది ప్రభావ నైనా మీరు సిద్ధపడాలి అనేక మీరు సిద్ధపడాలి ప్రభావ అనేక ప్రభావ ఈ సత్యా మీరు చూపించాల ప్రభావ బహు ఆలస్యమైపోయింది ప్రభావ మీరు త్వరగా ప్రభావ అయినా వ్యాఖ్యలైనా అనేకలు మీరు ప్రకటించాల ప్రభావ అనేక ప్రాంతాల్లో మేము ప్రకటించాల అనేక క్రైస్తవ సంఘాల ప్రభావ ఈ సత్య మీకు గ్రహించి అనేకులు ఆశ్రయం ఉండాలి వాళ్ళ జీతాలు సమర్పించుకోవాలన్నా సాయపడమే ప్రధానమైన ఒక దేవ మహోనతులకు తండండి ఎసయానికి వందా ఈసా అందుకోసమే మాకు మీరు అభిషేకం ఇచ్చినారైనా ఆత్మ అభిషేకం లేకుంటుంది ఇన్లీగలే ప్రభావ ప్రభావ తను ఈరోజు లోకంలో ఎంతోమంది అభిషేకం లేకపోని ఉన్నారు ప్రభావ వాళ్ళకి సత్యం మేము ప్రేమతో మాత్రం ప్రకటించాల వాళ్ళకి ఎక్కడ చెప్పి మీరు ప్రకటించాలా అనేకలు ప్రభావ మీకు పక్షదాత్మ అభిషేకం పొందుకునే ప్రభావ అనేకుల ఆశ్రయం లాగానే గ్రహించి సంఘాన్ని ఇంకా బలపరిచలాగిన ప్రభా ఆ రీతిలో మేము మనం తయారు ఆ రీతిగా మీరు మమ్మల్ని తయారు తండ్రి దాన్ని బట్టి నీకు వందలు ఈసానికి సుతులు స్రోతాలు అర్పించుకోవడమైనా అయినా ఎస్సయ్యాన ఇంత భయంకరమైన కాలమైనా ఈ లోకంలో ప్రగలందరినీ వెలుగు వెలుగు ఉందని చెప్పి నడుస్తున్నారు కానీ ప్రభావ వాళ్ళ హృదయంలో చీకటి ఉంది ప్రభావ మీరు చూపించినా అయినా నా దేవ ప్రవాహం కానీ లోకమంతా వెలుగు ఉందా నడుచుకున్నారు కానీ ప్రభావ వాళ్ళ ఆత్మ చీకట్లు ఉందని సంగతి గ్రహించిన చీకలు ఉన్నారు ప్రభావా కాబట్టి నేను విశీదీకరించభ మీకు ప్రకటించాలా మేము ప్రార్థనలు కడపాలా ఎక్కువ సమయమైనా ఈ విషయాల ప్రభావం మేము మీ దగ్గర నేర్చుకోవాలి మీ పాదాల దగ్గర ప్రభావ మరి అలాగే అందుకే ప్రభావా ప్రతి క్షణం మీ పాదల దగ్గర కూర్చున్న ప్రభు ఇటు మేము నేర్చుకోవాలని సహాయపడడానికి ఆదేశం ప్రతి మధ్య కాల సమయంలో అయినా మాకు ఎన్నో విషయాల ప్రభావాలు బయలుపడుతున్నారు అవకాశం మీ మాకు అనుగ్రహించినారు కాబట్టి ప్రభావిటన్నింటి ప్రభావ మేము మా హృదయంలో భద్రపరచుకొని అనేకలు మేము ప్రకటించాలని సాయపడండి మధ్యకాని సంబంధించిన వాకిందరు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరచడా దాన్ని బట్టి నీకు వందలు ఇస్తా ప్రతి ప్రశావల ప్రభావం కానీ అంగీకారంగా మేము జీవించాలి విద్యేత కలిగి మేము ముందుకు పోవాల ఒకవేళ మాకు అవి ఉంటుంది కొట్టిన ప్రాధిష్టమైన విద్యేత కలిగే ప్రభావ వినే భయభక్తులతోనైనా ప్రీతికరమైన సమయం చేయాలి అని నీతి సత్యాన్ని మేము ప్రకటించి ఈ సత్యంలో మీరు నడిపించాల ప్రభావా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించండి ప్రజలందరినీ ఆశ్రయించి అభిషేకించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకొని రాకపోతే సిద్ధపచ్చుకోమని త్వరలో ఆయన ఎస్ క్రీస్తు పరిషత్ అన్నామన్న పరిశుద్ధుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి నా ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా నికే స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా ఈ దినం వరకు ప్రభానైనా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఏసయ్య నీకే ఈ యుగంలో కలుగును కాక అల్లెలు ఏ తండ్రి ప్రభా అవును ప్రభానైనా వాడిని ప్రభానైనా మీరు చూపించినారు ప్రభ దుష్టుడి గురించి ప్రభా వాడు ఎంతగానో నాయన వాడిని నువ్వు ఆశ్రయంగా పెడితే ప్రభా వాడు ఆ పని చేయలేదు ప్రభా కానీ ప్రభా నా తండ్రి మీరు చూపించినారు ప్రభ నాయన ఆస్తి గురించి ప్రభ ఈ రోజు క్రీస్తే మాకు ఆస్తి పరుడు ఐశ్వర్యవంతుడు ప్రభ ఈ రోజు వాడి ఇస్తున్నాడు ప్రభా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ వాడిని వెంబడించే వాళ్ళందరికీ కానీ ప్రభాయన తండ్రి మీరు మాకు ఆస్తి అనుగ్రహిస్తున్నారు ప్రభ ఆస్తి మీరే ప్రభ మీరు లేకపోతే ప్రభ ఎవరి జీవితాల్లో ఆకలి ఉంది కానీ అది క్షయమైనది ప్రభ నశించిపోయే ఆహారం ప్రభ మీ ఆహారం అది నిత్య జీవం అది లేదు ప్రభ కాబట్టి అది మేము పంచాలా ప్రభా ఈ రోజు వస్త్రాలు ఉన్నాయి ప్రభ కానీ పరిశుద్ధమైన వస్త్రాలు లేవు ప్రభ కాబట్టి వాడు ఎట్లాగో నశించిపోతున్నాడు ప్రభా కాబట్టి వాడిని గమనించిన వాళ్ళందరూ కూడా చీకటిలోనే జీవిస్తున్నారు ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి నాయన మేము చెప్పాలా ప్రభా ప్రతి ఒక్కరికి కీస్తిని మేము ఆస్తిలాగా నిన్ను పంచాలా ప్రభా మాకున్న ఆస్తి మీరే మా ఐశ్వర్యం మీరే ప్రభా ఈ వాక్యమే మీరు ప్రభా ఇది మనుషుల హృదయాల్లో మేము నింపాలా ప్రభ వాళ్ళకి ఆత్మీ ఈ ఆహారం నింపితే ప్రభ వాళ్ళు నా తండ్రి నిత్యజీవం పొందుకుంటారు ఈ యొక్క ఆహారం వాళ్ళు తింటే పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకుంటారు ఈ రోజు ఈ లోకా రీతిగా వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత ఐశ్వర్యలైనా కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి చీకటితనమే ప్రభా అయినా వాళ్ళ ఆత్మలు చీకటిగానే ఉన్నాయి ప్రభా కాబట్టే ప్రభ వాడిని ఆశ్రయంగా పెడితే వాడు గర్వించండు ప్రభా కాబట్టి నాయన తండ్రి వాడు చేయలేకపోయాండు కాబట్టి ఈరోజు మమ్మల్ని దూతలాగా పెట్టినావు ప్రభా ఈ లోకంలో కుమారుడులాగా నువ్వు జన్మించి ప్రభా అభిషేక పొందినయన నీ బిడ్డలందరినీ నువ్వు ఏర్పరచుకొని అదే రీతిగా అభిషేకించి ఆశ్రయంగా మీరు ఉన్నారు ప్రభా కాబట్టి నీ సువార్థ ప్రభ మా దాకా ఈరోజు రాగలిగింది నీ సువార్థను మేము వినగలిగినాం ప్రభా నిన్ను మేము చూడగలిగినాం మా ప్రయాసం ఆ రీతిగా మా పితరులందరూ ప్రయాసపడినారు ప్రభా కాబట్టి నీ సువార్థ ప్రభ నాయన ఈరోజు మా దగ్గర చేరింది కానీ అలాంటి ప్రయాసము అలాంటిది మాలో లేదు కాబట్టి నాయన నీ సువార్థ ఆగిపోయింది దాన్ని మేము నాయన నడిపించాలా ప్రభ సృష్టి మొత్తానికి ప్రభాస్వార్థని ప్రకటించాలా ప్రభా కాబట్టే ప్రభా మీరు మాలో నివసించినప్పుడు మా హృదయాల్లో మీరు ఉన్నప్పుడు నాయన ప్రభ మేము చీకటిలో నడిచినా వెలుగు మీరే ప్రభా కాబట్టి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా మీరు మా ముందు నడిచి మేము నడవలసిన మార్గాన్ని మీరు చూపిస్తారు ప్రభా కాబట్టే ప్రభా తండ్రిని ఆ రీతిగా మేము నీ సువార్థని విస్తరింపజేయాలా అనేకులకి నీ సువార్థ ప్రకటించాలా ప్రభావ తండ్రి వాడు అబద్ధికుడు వాడు ఆల్రెడీ నాశనమైన వాడు ప్రభా కాబట్టి వాడి వల్ల ఏమీ మాకు ఏమీ ఆటంకం రాదు ప్రభా ప్రతి విషయంలో మీరే మమ్మల్ని శోధిస్తుంటారు ప్రభా మా విశ్వాసాన్ని మీరు పరీక్షిస్తుంటారు కాబట్టి ప్రతి విషయంలో మీ అందు విధేయత కలిగి ప్రార్థనా జీవితం మేము కలిగి ప్రభా ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి నీ సువార్థ ప్రకటన ప్రకటించాలా ప్రభా ఎందుకంటే ప్రభా ఎప్పుడైతే మీ వెలుగు మాలో ఉండి మా హృదయంలో ఉండి మేము వాక్యం ప్రకటిస్తే నాయన ప్రతి మోకాలు మీ ఎదుట వంగుతుంది ప్రభా ప్రతి నాలుక మీరే దేవుడని రక్షకుడని వినాల ప్రభా ప్రతి చీకటి వాళ్ళ హృదయాల నుంచి వెళ్ళిపోయి ఈ వెలుగు వాళ్ళ హృదయాల్లోకి వెళ్లాల్సిందే ప్రభా కాబట్టి ప్రభా నాయనా తండ్రి మేము ప్రతి ఒక్కరికి నీ సువార్త ప్రకటించాలా ప్రభా మాకు అలాంటి ఆకలి ఉండాలా ప్రభా వస్త్రములు లేవు ప్రభా ఈ రోజున ఆయన తండ్రి లోకంలో ఆయన పరిశుద్ధత లేదు ప్రభా సంఘంలో లేదు ప్రభా ఎక్కడా లేదు ప్రభాయన మాలో కూడా ఆ రీతిగా పరిశుద్ధమైన జీవితం లేనే లేదు ప్రభా ఎందుకంటే ఆయన మా హృదయాలు ఇంకా మాలో ఏమీ శుద్ధి కాలేదు ప్రభా ఇంకా ఈ లోకానుసార సంబంధమైన వాటితోనే నాయన వాటి కొరకే ప్రాయస్ పడుతున్నాం గాని ఇది అక్షయమైన ఆహారం ఇది అక్షయమైన కిరీటం అని దీని కొరకు మేము ప్రయాస పడతలేం ప్రభా కాబట్టి ప్రభాయన మేము ఆ రీతిగా ఆకలిగొని నశించిపోతున్నారు ప్రభా నాయన తండ్రి ప్రభా అలాంటి వాళ్ళకి మేము నీ సువార్థ చెప్పాలా ప్రభా చరసాలలో ఉన్నారు ప్రభా ఈ రోజు నాయన దుష్టుడు అబద్ధికుడు వాడు నాయన ప్రతి ఒక్కరి హృదయాల్లో కూర్చొని అనేకులను మోసపరిచిన ఆయన తండ్రి ఈ రోజు అబద్ధాన్ని ఆశ్రయించి ప్రభా ఆ చీకటిలో జీవిస్తున్న జీవితాలను నాయన మేము బట్టబయలు చేసి వెలుగుగా మార్చాల్సిందే ప్రభా కానీ ఆ చీకటి అని చూసేలాగా మేము వెలుగుగా వాళ్ళ ముందు నిలబడితే అప్పుడు గ్రహించగలుగుతారు ప్రభా కాబట్టి నీ వెలుగును ధరించిన మేము చరసలలో ఉన్నవారిని విడిపించాలా బంధకాలలో ఉన్న ఆ బంధకాల నుంచి విడిపించాలా ప్రభావ ఎవరైతే నాయన విరిగి వారిని మేము దృఢపరచాలా బీదలకుని సువార్థ ప్రకటించాలా తుంటివారిని మూగవారిని గుడ్డివారిని చెవిటి వారిని ప్రతి ఒక్కరిని మేము స్వస్థపరచాలా ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభానాయన నీ వాక్యమే మాకు ఆస్తి ప్రభా దాన్ని మేము పంచిపెట్టాలా ప్రభా కాబట్టి ప్రభా నయన క్రీస్తే మాకు ఆస్తి ప్రభా ఈ రకంలో ఇంకా వేరే ఆస్తి మాకు అవసరం లేనే లేదు ప్రభావ ఎందుకంటే మీ ఆహారం మాకు ంటే ఆయన మేము మనుషుడు రొట్టె వల్లనే కాదు దేవుని నోటి నుండి కాబట్టి ఈ వాక్యమే మీరు ప్రభ మీరు మా హృదయంలో ఉంటే మాకు సమృద్ధి ఆహారం ఉన్నట్టే ప్రభా కాబట్టి ప్రతి విషయంలో మీరే మాకు తోడుంటారు నడిపిస్తారు మేము నాయన ఎన్ని శ్రమలు వచ్చినా మేము తొట్టెళ్ళం ప్రభా ఎందుకంటే ఇస్రాయల్లను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు ప్రభా మా పట్ల మీరు ఎప్పుడు మేము మెలుకుగా ఉండకపోయినా మీరు మెలుకుగానే ఉండి మమ్మల్ని కాపాడతారు ప్రభా కాబట్టి దివారాత్రంలో నీ కంటి పాపాలే ప్రభా ప్రతి విషయంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రభ మీరు మమ్మల్ని కాపాడి ప్రభా రెక్కల కింద మమ్మల్ని చేర్చుకొని మాకు ఆశ్రయం ఇచ్చినావు ప్రభా ఆశ్రయం పొందిన మేము నీ బిడ్డలకు ఆశ్రయంగా మేము ఉండాలా ప్రభా అనేకులకి ఆశ్రయంగా మేము ఉండాలా ప్రభా కాబట్టి యహో వంటి పరిశుద్ధ దేవుడు వగడును లేడు యహో ఆశ్రయ దుర్గం లేదు ప్రభా ఈ వాక్యమే మీరు ప్రభా కాబట్టే ప్రభా ఈ వాక్యం అనేకులకి నైనా హృదయాల్లో నాటినప్పుడు వాళ్ళని నైనా మేము ఆశ్రయం లాగా ఉండగలుగుతాం కాబట్టి ఈ రోజు లోకంలో లేదు ప్రభా సత్యం లేదు ప్రభ అంతా వేషధారణ వేషధారణ ప్రార్థనలు వేషధారణ వాక్యాలు వేషధారణ జీవితాలు ఉంటుంది చీకటి కానీ వెలుగులా కానీ చెప్పుకొని వాళ్ళ జీవితాలన్నీ బట్టబయలు చేయాలా ప్రభా ఈ అంత్య దినాల్లో ప్రభా ఆ నీ వెలుగు ధరించుకొని ఆ చీకటిలోకి మేము పోవాలా ప్రభా ఎక్కడ మా నీ వెలుగు మాలో లేకపోతే ఖచ్చితంగా మేము తొట్టి వెళ్ళిపోతాం ప్రభా కాబట్టి అన్ని విషయాలలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ధరించుకోవాలా అదే మాకు సర్వంగా కవచము కాబట్టి మా హృదయమంతా నీ వాక్యము నిండి పొంగి పొరలాలా ప్రభా కాబట్టి ప్రభా మీరే మమ్మల్ని నడిపించమని అలాంటి ఆకలి మేము ఉండాలా ప్రభా కాబట్టి మమ్మల్ని చూస్తే మీరు సంతోషించాలా ఆనందించాలా మిమ్మల్ని చూసి మేము ఆనందించి సంతోషించి మేము పర్వాల తొక్కాలా ప్రతిదినం ప్రభా నీ వాక్యాలు మేము చూడాలా అనేకులకి మేము చెప్పాలా ప్రభా కాబట్టి గత కొన్ని దినాల నుంచి ప్రభ మీరు ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా తండ్రి ప్రభా మీరే మాట్లాడుతున్నారు ప్రభా కాబట్టి ప్రభా ప్రతిదీ నాయన మీరు మొత్తం మాకు రిలీజ్ చేసేస్తున్నారు ప్రభా అధికారం మీరు మాకే ఇచ్చినారు శక్తి కూడా మీరు మాకు ఇస్తున్నారు ప్రభా కాబట్టి ఇప్పుడు మేము దున్నాలా ప్రభా మా నాకలి పట్టుకునే లోకాన్నే దున్నాలా ప్రభా కాబట్టే నాయనా దాని కొరకు మేము ప్రయాసపడాలా కష్టపడాలా ప్రభా ఎంతో సమయం నా తండ్రి మేము పెట్టాలా ప్రభానైనా కాబట్టి మాకు ఇచ్చిన గొప్ప పిలుపు ఆ పరిశుద్ధమైన పిలుపు ఆ బహుమానాన్ని మేము పోగొట్టుకోకుండా నిర్లక్ష్యంగా మేము జీవించకుండా ముందుకు పోయేలాగా మాలో శరీర బలహీనతలు శరీర క్రియలు ఏమైనా మాలో వేషధారణ జీవితం వేషధారణ ప్రార్థన వేషధారణ వాక్యాలు మాలో ఏమైనా ఉంటే ప్రభావైనా అవి కూడా మాలో నుంచి తీసివేసి ఆయన మా హృదయము మేమంతా సంపూర్ణంగా మీరు పరిపూర్ణలు కాబట్టి అలాంటి పరిపూర్ణత మాలో కూడా ఉండాలా ప్రభావ అప్పుడే అన్నిటిని జయించగలం అన్నింటిని సహించగలం తాలగలం భరించగలం ధైర్యంగా ముందుకు పోగలం ప్రభా కాబట్టి నువే వాక్యం ద్వారా మాట్లాడనావు ఇది మీ స్వరం నేను నమ్ముతూ స్వీకరిస్తూ నా హృదయంలో నేను భద్రపరచుకుంటున్నాను ఈ వాక్యం ప్రకారంగా నాలో ఏమైనా వేషధారణ కానీ ఈ వాక్యానుసారంగా లేని జీవితం నాలో ఉంటేనూ క్షమించి ఈ వాక్యానుసారంగా నేను నడుచుకొని ఆ వాక్యాన్ని ప్రభా నేను ధరించుకొని ముందుకు పోయేలాగా మీరే నన్ను అభిషేకించి నడిపించి మీ కృపలో భద్రపరచుకొని కాచి కాపాడమని ప్రార్థిస్తూ నచరేడైన యేసు క్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుధ్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవానికి బంధనాలు కృతజ్ఞతలు స్తోత్ర హాలయ్య రజా పరిషుద్రమైన సర్వశక్తి మధుర సర్వాధికారి వందనాలు ప్రభావ వేలాది దుదరత కూడిన మాహోన గొప్ప దేవ నీకే స్తోత్ర ప్రభావ మరి ఈ లోకంలో ప్రభావ మరి మేము చువాత ప్రకటించడానికి ప్రభా మరి నువ్వు చూపించిన ప్రతి ఒక్క విధానాలన్నింటినీ బట్టి పొందినాలి ప్రభా మాకు నేర్పించిన విధానాలను బట్టి నీకు పొందినాల్సింది దేవాయ ప్రభావ విన్న వాక్యం మేము ఇది మర్చిపోకుండా ప్రభా మా దుద్ధిలో మేము నాటు పెట్టుకోవాలి ప్రభా దేవాయ ప్రభా ప్రతి ఒక్క వాక్యం ప్రభావ మా జీవితంలో నెరవేర్చిన దేవు ప్రభా దేవాయ ప్రభా మరి నువ్వు ప్రభా ఎంతో గొప్ప సేవ చేసావు ప్రభా ఆ యొక్క సమయంలో ప్రభా దేవా మీరు సేవ చేశారు ప్రభా మేము కూడా అలాంటి సేవ చేయాల ప్రభా దేవా మేము దేనికి వెనుకడుగు వేయొద్దు ప్రభా మేము ముందుకే వెళ్లాలా ప్రభా దేవాయ ప్రభా మాకు ఆసక్తిని దించేది ప్రభా దేవా అలాంటి మీరు ఏ విధంగా ఆకలి కొని ఉన్నారో అనేక ఆత్మల కోసం ప్రభ మేము అలాగే ఆకలితూ ఉండాలి ప్రభా అనేక ఆత్మల కోసం తండ్రి వారికి అందరికీ ఒక వెలుగును మేము ప్రకటింపజేయాలి తండ్రి దేవాయజ్ ప్రభా ఇంకా మాలో ప్రభా ఏదైతే నాయకరం అంటే తీసుకెళ్లి ప్రభా దేవా పాపం అంటేనే అలాంటి వాటి నుంచి ప్రభావ మేము బయటికి రావాల ప్రభావ ఎందుకంటే ప్రభా ఏ పాపంలో మేము ఉండదు ప్రభా దేవా మేము పరిశుద్ధతగా ఉండాలి ప్రభా దేవా మా వృద్ధిని పరిశుద్ధపరచని ప్రభా ఎందుకంటే ప్రభావ మీరు వచ్చి మా వృద్ధంలో నివసించడానికి ప్రభా మాధ్యం అంతా పరిశుభ్రతనే ఉండాలి ప్రభా అందుకే ప్రభా ఇంకా మాలో ఇంకేదైనా ఆయనకరంగా ఉంటాయి ప్రభా అది తీసుకునే ప్రభా నీ చ నిద్ర ఒప్పుకుంటాం మాకు చూపించండి దేవాయత్తు ప్రభా ఇంకా మాలో ఏదైనా ఉంటే బలహీనత అది తీసుకోండి ప్రభావ ఈ యొక్క వాక్యం చేత మాకు బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా దేవాయ ప్రభా మేము అనేకలకు ఈ యొక్క శోతను పంచాలి ప్రభా దేవా మాకు సరియైన మార్గాన్ని చూపించండి మా మార్గాలను సలాలం చేయడానికి ప్రభా దేవాయత్తు ప్రభావ మన శత్రు బల మంత్రి మీద అధికారం ఇచ్చిన ప్రభావ దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభావ దేవాయత్తు ప్రభావ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చని ప్రభ దేవా మేము దేనికి మేము ప్రభా ధైర్యంగా తోవాత ప్రకటించాల ప్రభ దేవాయత్తు ప్రభావ సాక్షి బిడక నిలబడాల ప్రభ దేవాని యొక్క రక్షణ ప్రణాళికలో ఉండాలి ప్రభ నీ చిత్తాన్ని కనుగొని మేము నడుచుకోవాలా ఏది కూడా ప్రభావం మేము వదడానికి వెళ్ళేది ప్రభావ ప్రతి ఒక్కటి కూడా యొక్క వాక్యం విన్నది మేము పాటించాల ప్రభావ పట్టదలగా మేము పాటించభావ అది మేము నేర్చుకున్న ప్రభానికి మీకు వెళ్ళాల్సండి దేవాయత్తు ప్రభావ మరి మీరే మాలో ఉండి నడిపించి మరి ఒకరు సిద్ధపరచుకునే ప్రభావం కానీ మరి మీ ఒక రాత్రికి మందిని సిద్ధపచుకోమని ఈ చెప్పిన నామంలో ప్రార్థిస్తుంటండి అమ్మాయి సరాజంగా ప్రార్థించండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధుకులకి బంధువులకి అలాగే తోటి క్రైస్తవ సంఘాలకి అక్కడున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఆయన సమాధానము నడిపింపు మనందరికీ చదాకాలంతో ఉండను కాక